కొంతకాలం నుంచి మనము సమర్థవంతమైన వాక్ అన్న అంశం గురించి ధ్యానిస్తా మరి కొన్ని విషయాలు నేను ఈరోజు చూపించాలని నష్టపడుతున్నాను ముఖ్యంగా నీ నోటి మాట చేత నీవు చిక్కపడదు అన్న విషయాలు విన్నారు కాబట్టి మీ నోట్ల నుంచి ఏ రీతి వస్తుందో ఆ పనులే ఆ యొక్క వాక్యే నెరవేరుతుంది అన్న విషయాన్ని కాబట్టి ప్రార్థనా పూర్వకం కొంచెం వాటిని చూసుకొని మనం ముందుకు వెళ్దాం పరిశుద్ధ వేవా మీకు వదనాలైనా సర్వనతుల తండ్రి మీకే కృతజ్ఞ తెలిసేయ ప్రభావ ఈ గడిచిన కాలం అంతా కాపాడు సురక్షితంగా మీ యొక్క వాక్యాన్ని వెళ్ళడానికి మీరు మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో ఉంది అని ప్రభావ మీ వాక్యంలో ఎంతో జీవం ఉంది ప్రభా అవును ప్రభా శక్తి ఉంది ప్రభా శక్తివంతమైన వాక్కు ప్రభా సమర్థవంతమైన వాక్కు ప్రభావ వాక్త మేము అర్థం చేసుకోవాలా దాన్ని పాటించాలా పాటించే సేవకులుగా పాటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తాం వీటిన్న బ్రదర్శి సందర్శన ఆశ్రించి అందరినీ సాక్షిపెట్టుకోమాలి క్రీస్తున్నాను ముఖ్యంగా మనము ఈ సమర్థవంతమైన వాక్ అన్న అంశం గురించి ధ్యానించినప్పుడు ప్రభు నోట్ల నుంచి వచ్చిన వాక్ ఏ రీతిగా దాని పని అది ముగించుకొని తన దగ్గరికి వెళ్ళిందన్న విషయాలను మనం కొన్ని వారాల క్రితం ఉన్నాము దానికి కంటిన్యూస్గా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుంది దినం ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే నీ నోట్ల నుంచి ఎటువంటి వాక్ వస్తుందో అదే నెరవేరుతుంది అన్న విషయాన్ని కాబట్టి ముఖ్యంగా కొంతమంది తల్లిదండ్రుల గురించి నేను చెప్తున్నాను వారు మాట్లాడే విధానాలను బట్టి వారి పిల్లల భవిష్యత్తు ఉంటుంది కొన్నిసార్లు పిల్లలని వారి మీద ఉన్న కోపాన్ని మీరు బహు కఠినంగా తిట్టడం వలన ఆ తిట్లు వారి జీవితంలో నెరవేరడం చూస్తూ ఉంటాం ఇక పిల్లవాడి చదువు సదుగా చదువుకోలేడు వాడు ఉద్యోగం సరిగ్గా సంపాదించుకోలేడు వాడి భవిష్యత్ అంతా భవిష్యత్ చెడిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం అప్పుడు ఎంత ప్రార్థనలు చేసినా ఎందుకంటే అంత కోపంతో ఎంత వేదనతో హృదయంలో అంత రంగంలో గెలి వచ్చిన మాటలు అవన్నట్టు కాబట్టి అటువంటి మాటలు వాడినప్పుడు ఖచ్చితంగా కుటుంబాలలో సమాధానం ఉండదు శాంతి ఉండదు నిరుత్సాహమే ఏం చూసినా ఏదో కుదువ ఏదో లోపం ఉన్నట్టు ఉంటుంది కాబట్టి మనం ఈరోజు నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇటువంటి నెగిటివ్ వర్డ్స్ వాడడం వలన మన కుటుంబాలలో అసమాధానం ఉంటుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కొన్నిసార్లు చాలా కోపం వచ్చినా కానీ దాన్ని మనం అదుపులోకి పెట్టుకోవాలా ఎందుకంటే ఆ కోపంలో ఏదైనా మాటలు మాట్లాడదాం అనుకోండి అవి ఎదురు ఎదుటి వాడి జీవితాలు స్థిరపరచబడుతూ ఉంటాయి ముఖ్యంగా మనం కుటుంబీకుల జీవితాల స్థిరపరచబడతా ఉంటాయి అందుకే ఎప్పుడైనా మనము ఆశీర్వచనాలే పలకడం నేర్చుకోవాలి కానీ షాపవచనాలు పలకడం నేర్చుకోవద్దు నేర్చుకున్నాం కానీ వాటిని విడిచిపెట్టాలేక కాబట్టి ఆయన నోట్ల నుంచి వచ్చిన ఏ రీతిగా తన కార్యాన్ని ముగించుకొని వెళ్తుందో అదే రీతిగా రక్షణ అనుభవంలో ఉన్న నువ్వు నీ నోట్ల నుంచి వచ్చే వాక్ విశ్వాసంతో నువ్వు దాన్ని పలికినప్పుడు అది నెరవేరుతుంది మనం లాక్డౌన్ టైంలో పోయిన సంవత్సరం అంతటా ఇవి మనం నేర్చుకున్నాము పాటించినము సాక్షాలు పంచుకున్నాము దాన్ని కంటిన్యూస్గా మనం ప్రాక్టీస్ చేస్తేనే మన జీవితంలో విజయాన్ని మనం చూడగలం అన్న విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను భార్య భర్తలు అనుకోండి నువ్వు ఎప్పుడన్నా భార్యని ఐ లవ్ యూ అని చెప్పినవా ఇది ఏంది సినిమా డైలాగ నీ భర్తకి ఎప్ప నువ్వు చెప్పినవా ఐ లభ్య అని దాని తర్వాత ఎప్పుడన్నా థ్యాంక్ యూ అని చెప్పినవా నీ భార్యకి భార్యకి చెప్పడం ఏంది ఇది తన హక్కు తన కర్తవ్యం మూడు పుట్టలను నాకు అన్నం పెట్టాలా తన బాధ్యత అని నువ్వు నీ చేస్తున్నావా థ్యాంక్ అని చెప్పినప్పుడు ఆమె భారం అంతా దిగిపోతుంది మళ్ళీ నువ్వు చెప్తే ఆమెకు సమాధానం వస్తుంది అన్నట్టు ఆమె శరణంలో బలహీనతలు ఒక్కసారి అంత మర్చిపోతుంది బాధ అదే రీతిగా నువ్వు మీ హస్బెండ్ని పట్టుకొని థ్యాంక్స్ అని చెప్పినావనుకో వాడు పొద్దున్నీ కష్టపడి ఇంటికి వచ్చిన సమస్య అంతా మర్చిపోతాడు శ్రమంతా మర్చిపోతాడు కాబట్టి భార్య భర్తలు ఈ ఒక ఉచ్చరణ అవసరమా లేదా చెప్పండి వాళ్ళిద్దరు ఉచ్చరించుకోవాలా లేదా కుటుంబ లెవెల్లో అట్లానే పిల్లలకు కూడా అంతే ఇప్పుడు అరే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురారా అంటే వాడు తెచ్చేసా కదా థ్యాంక్ యూ బేటా బాబు అంటే వాడు ఫుల్ ఖుషి అయిపోతాడు కానీ నువ్వు చెప్పలేదు ఎప్పుడు చెప్పలేదు మనం మన పిల్లలకి థ్యాంక్స్ ఎప్పుడు చెప్పలేదు నేనైతే ప్రతి చిన్నదానికి థ్యాంక్స్ చెప్తా నాకు ఎవరన్నా ఫోన్ చేస్తే కూడా థ్యాంక్ యూ పెడరని చెప్తా ఎందుకంటే నేను పాటించకుండా ఎవరికి చెప్పగలను వేషధారకుండా అవుతాను కదా కాబట్టి అందుకే ప్రభు ఒక మాట చెప్పిడు మనకి నిన్ను నీ పొరుగు ప్రేమించమన్నప్పుడు నిన్ను నువ్వు ప్రేమించుకోవాల నీ జీవితాన్ని ఆయన దృష్టిలో అది అంగీకారం అన్నట్టే కదా నేను నువ్వు ప్రేమించుకోవాలంటే నీకు ఏది ఇష్టమో ఈ లోకంలో దేవుని దృష్టికి అంగీకారంగా ఉండదాన్ని నువ్వు పొందుకోవడానికి ప్రయత్నించాలా బాగా చదువుకోవాలా మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలా డబ్బులు సంపాదించుకోవాలా కుటుంబంలో శాంతి సమాధానం కొరకు సమాధానం ఉండలాగ సహాయపడాలా ప్రయాసపడాలా అవన్నీ అనుభవంగా రుచి చూసినాక నువ్వు అప్పుడు చెప్పగలవు పోతే కానే కాదా పని నేను చూసినా బాధపడుతుంది ఎప్పుడు ఒకరిని ఒకరు తిట్టుకుంటా ఉంటే వాళ్ళు అట్లానే ఉండే వాళ్ళ జీవితాలు రోగ్రస్తులు లాగానే ఉండిపోతున్నారు బర్కత లేని జీవితాలు ఎప్పుడు చూసినా దుఃఖమే దుఃఖము ఎప్పుడు చూసినా అలిసిపోయిన బ్రదర్ అలిసిపోయిన బ్రదర్ ప్రార్థన చేయ బ్రదర్ ఇవే ఉంటాయి వాళ్ళ ప్రార్థన ఏ రోజు కూడా సరే మనకి ఇంకొక బలమైన ఏంటంటే మంచిగా ఉన్నప్పుడు ఎవరన్నా ఫోన్ హలో స్టార్ ఏమో ఇస్తారంటే అంత బానేస్తారంటే ఏం బాగుంది బ్రదర్ అంటారు ఎవ్వర బ్రదర్ నేను మీకు ఎందుకు ఫోన్ చేసిన మా ఇంట్లో అంతా బాగుంది బ్రదర్ అందుకు ఫోన్ చేసినా వాళ్ళని ఫోన్ చేస్తారా ఎవ్వరు చేయరు సమస్య ఉంటేనే చేస్తారు చూడండి మనుషులకి ఎట్లా తయారైపోయింది క్రైస్తవు జీవితం ఎవరు ఒక భయంకరంగా తయారైపోతుంది క్రైస్తవ జీవితం ఎప్పుడు నెగిటివ్ ఎప్పుడు నెగిటివ్ ఎప్పుడైతే నువ్వు ఈ ఆదరణకరమైన పదాలు వాడుతావో సమర్థవంతమైన వాక్కు వాడుతావో ఎక్కడ లేని జీవం నీలోకి వచ్చేస్తుంది నీ శరం అని ఎక్కడ అనారోగ్యం ఉన్నా అందులో జీవం వచ్చి కూర్చుంటుంది ఎందుకంటే లెద్దర్బి లైఫ్ అన్నాడు ఆయన లెద్దర్బి లైట్ అన్నాడు వెలుగు కలుగును కాకంటే వెలుగు అయిపోయింది జీవం కలుగును కాకంటే అన్ని జీవరాలు వచ్చేసినా లేవా ఆకాశ పక్షులు ఏంది భూమి చెప్పండి ఎట్లా వస్తాయి ఆకాశంలో గాలిలో ఆకాశంలో పక్షులు ఎగురును అంటే అవి ఎక్కడికెళ్ళి తయారు రావాలా ఆయన నోటి వాటికెళ్ళి బయటకు వచ్చింది నోటి వాకు నుంచి బయటకు వచ్చింది సముద్రములో రకరకాల జీవరాశులుగాక అంటే ఆయన చెప్పిన మాటకే అన్ని టకటక టకటక వచ్చేసినాయి అక్కడ భూమి మీద కూర మొక్కలు అంటే భూమి అది మొలిచేసింది ఫటాఫట్ ఫటాఫట్ పెద్ద పవర్ సమర్థవంతమైన వాక్కు ఆ వాక్కు నేను వాడుకోలేకపోతున్న వింతకలం అందుకు నువ్వు దుఃఖ సాగరంలో ముంగిపోతున్నావు ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో కార్యం జరుగుతులేవు ఇవి నేర్చుకున్న మనము ఇప్పుడు కంబైన్ వీటి మనం వాడుకోనికి ప్రయత్నించాలి ఎందుకంటే మనకు తెలుసు విశ్వాసం ఎట్లా కలుగుతుంది చెప్పండి వింటేనే కదా పదాలు వింటుంటేనే విశ్వాసం కలుగుతుంది అందుకు సమర్థవంతమైన వాక్కుని మనం వాడాల వింటేనే ఉంటేనే పాజిటివ్గా వాక్యలు నేను మిసి ఇస్తాను అదే చెప్తున్నా చాలా మంది ఎందుకు ఆ ఇద్దరు పాస్టర్స్ చూస్తుంటారు హైదరాబాద్ లో చాలా గొప్ప కొన్ని లక్షల మంది పై కూర్చుంటారు అక్కడ పెద్ద పెద్ద కార్లలో పోతారు మనుషులు అక్కడికి లక్షల మంది కూర్చుంటారు అక్కడ ఆ చర్చలో అక్కడ ఏమి తెలుసా మంచి మాటలే అంతే సమర్థవంతమైన వాక్ వినడానికే పోతుండ్రు దేవుడు నీకు వారం కాదు ఇస్తాడంటే పోతారు వినడానికి బాగుంది సరే నువ్వు ఎట్లా జీవిస్తున్నా అండి తర్వాత నీకు కారు ఎందుకు అనేది ఒక అడిగిండ నాకెందుకు బ్రదర్ కార్ అని అడిగిం వాడని ఆడ అడగలేదు ఇష్టమే నువ్వు చేసే పనికి కార్ ఎందుకు అని నీకు అనుమానం రావచ్చు కానీ ఎవడైనా కొనుక్కోవచ్చు కదా కారు నేను చేసే పని ఏంది బ్రదర్ నాకెందుకు బ్రదర్ కార్ అంటే నీవు నీకు రాదు కారు ఎప్పటికీ అంటే నువ్వు కారు పొందుకోవాలని చెప్తలేను ఈ సమర్థవంతమైన వాక్కుని నువ్వు ఎట్లా వాడుకోవాలని జీవితంలో అని చెప్తున్నా ఎందుకు నీ ప్రార్థనకి జవాబులు వస్తలేవు నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ విశ్వాసంలో ముందుకు పోతలేవు క్రియారూపకంగా వాటిని చూపిస్తలేవు అది మనం చూసుకుంటున్నాం ఇప్పుడు ఎట్లా క్రియారూపకంగా వీటిని పెట్టాలని వినటం వలన విశ్వాసం కలిగినప్పుడు సమర్థవంతమైన వాక్కు వింటేనే కదా నీకు విశ్వాసం కలిగేది అంత ముసలమ్మ ముచ్చట్లు అందుకే వద్దన్నారు ఎందుకంటే ముస్లమ్మ ముచ్చట్లలో దోషం ఉంటుంది అంటే మరణం ఉంటుంది అందుకే మన నాలుకని మనం ట్రైన్ చేసుకోవాలా ముసలమ్మ ముచ్చట్ల అవకాశం ఇవ్వకుండా టైం టకా టక్ మాట్లాడుకొని వెళ్ళిపోతుంది అలా కొందరు బ్రదర్స్ ఉన్నారు నేను చూసినాను మన గ్రూప్ ఇంకా వాళ్ళు ముసలమ్మ ముచ్చట్లకి దారి తీస్తుంది ఆ బ్రదర్ మనం ప్రార్థన చేస్తామంటారు సిస్టర్ ప్రార్థన చేయండి ఆ బ్రదర్ ప్రార్థన చేయండి అని అట్లా కొంతమంది ఉన్నారు మన మధ్యలో అప్పుడే అర్థమైపోతుంది నాకు అరే ఈయనకి వాక్యం తగిలింది అనేష్ యాకబు యాకబు రాసిన పత్రికలు కూడా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తా ఉంటాడు ఒకసారి చూడండి యాకబు రాసిన పత్రిక మూడవ అధ్యాయము యాకబు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం యాకవ రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచ్చిన అలాగునని నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును అంటే దానికి అంత పవర్ పెట్టిండు దేవుడు అని చెప్తుంది మనిషిని సృష్టించినప్పుడు వానికి ఎంతో పవర్ ఇచ్చేసిండు కానీ ఆయన చెప్పిండు నీకు సమస్తం ఇచ్చేసినప్పుడు సమస్త సృష్టి మీద అధికారం ఇచ్చిన చెప్పిండ లేదా ఆదమవులకి వీటన్నిటిని మీరు ఏలండి అన్నాడు అంటే ప్రతి జీవరాశిని ఎలమన్నాడు అంత పవర్ పెట్టేసిపోయింది మన జీవితాలలో తర్వాత ఏమనంటే మొత్తం పెట్టేసిన ఇప్పుడు నీ బాధ్యత ఏంటంటే దాన్ని అమలు పరచుకోవడం అక్కడ ఫెయిల్ అయిపోయి మనుషులు ఆది నుంచి ఫెయిల్ అయిపోయినారు పాపం ద్వారా పవర్ పెట్టిన దాన్ని తీయడు అందుకునే నాకు అర్థమైంది ఏంటంటే అనులు ఎందుకు అభివృద్ధి పొందుతూ ఉంటారు అంటే వాళ్ళు నువ్వు వాడుకుంటలేవు అంతే తేడా ప్రిన్సిపల్ అది విధానం ఆరో వర్షంలో అంటున్నాడు చూడండి నాలుక అగ్నియే ఇప్పుడు మీకు అర్థం అవుతుంది ఎంత పవర్ అనేది దాని ముందు ఏది నిలబడదు అగ్ని ముందు ఏదో నిలబడుతుందా దాని నువ్వు ఎట్లా వాడుకుంటే అట్లా నువ్వు చిచ్చి వాడుకుంటే చిచ్చి అది సమాధానం పెట్టేదానిలాగా వాడుకుంటే సమాధానం పెడుతుంది అది నరకము చేత చిచ్చి అని ఉంది అక్కడ వాక్యం కాబట్టి నాలుక అగ్ని వంటిది దానికి అంత పవర్ ఇచ్చింది దేవుడు కాబట్టి నువ్వు వాడినప్పుడు డీమన్ స్పిరిట్స్ చీకటి శబ్దులు గజగజ వణుకుతాయి ముఖ్యంగా రక్షింపబడ్డ గురించి మాట్లాడుతున్నాను కానీ అనిలు ఏం చేస్తున్నారంటే ఆ పదాలు వాడుకొని వాడు అభివృద్ధి పొందుతున్నాడు వాడు పోయి పొగుడుతూ మనిషిని ఆ గవర్నమెంట్ ఆఫీస్ ఉన్నప్పుడు సార్ సార్ అని పొగుడుతూ ఉంటాడు ఆ పొగడతలకి వాడు ముగ్ధుడైపోయి వీడి పేపర్స్ అన్ని క్లియర్ చేసేస్తున్నాడు నువ్వు చేయలేవు అది నాకు తెలుసు నువ్వు చేయలేవు ఎందుకంటే నీకు అర్థం కాలేదు ఈ వాక్యం ఇన్ని సంవత్సరాలు మళ్ళీ సమర్థవంతమైన వాక్కు అన్న అని తెలుసుకొని నువ్వు దాన్ని వాడుకోకపోతే చెప్పండి ఇదే నాలుక మనిషి జీవితంలో నరకాన్ని తీసుకొస్తుంది ఎందుకంటే నరకంలో అగ్ని ఉంటుంది కదా నీ నాలుక ఒక కుటుంబంలో అగ్ని రగులు చేస్తుంది అదే నాలుక ఇంకొక కుటుంబంలో ఉన్న అగ్నిని ఆర ఆర్పజేస్తుంది అంతా పవర్ పెట్టింది నాలుకకి దేవుడు అంటే నాలుగు అంటే ఏంటంటే పదం నోటి మాట నాలుగు లెక్కటి మాటలు రావు కదా అట్లా అర్థం చేసుకోవాలి దాన్ని ఆ ఒక్క చిన్న వస్తువు అది చిన్న అవయవము ఎంత పవర్ పెట్టింది అనేది చూసుకోండి దాన్ని నువ్వు ఏ రీతిగా కాలాలు జరుగుతాయి అదే నాలుకతో నువ్వు నీ తండ్రిని స్థుతిస్తున్నావు గనపరుస్తున్నావు అదే నాలుకతో నీ సహోదరులను శపిస్తున్నావు ఆశీర్వదిస్తున్నావు యాకోం భక్తులు అదే చెప్తారు కదా ఒకటే ఊట నుంచి తియ్యటి నీరు ఉప్పు నీరు వస్తుందా వస్తుంది ఆయన ఎట్లా వస్తాయంటే వాగులలో తాచానీళ్ళు ఉంటాయి సముద్రంలో ఉప్పే ఉంటుంది ఎవడబెట్టిండి ఉప్పు అంటే ఎవరి జవాబు చెప్పలేరు సైన్స్లా అంత గొప్ప సముద్రంలో ఉప్పు ఓడి పెట్టిండంటే ఏ సైన్స్ చెప్పలేదు ఈరోజు కూడా కానీ మనకు తెలుసు ఎవరు పెట్టిరా ఎందుకు పెట్టిండరా ఉప్పు అదే అధ్యయనంలో మనకు చూస్తూ ఉంటాము ఒక ఊట నుంచి తీయ నీళ్ళు ఉప్ప నీళ్ళు వస్తాయా కావు కానీ నోటి మాట ధార శాపం వస్తుంది ఆచరణ వస్తుంది అదే రీతిగా తను జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ అంజురపు చెట్టుకి ఒలివ పండుగ వస్తాయా ద్రాక్ష పండుగ వస్తాయా వాటికి కాబట్టి ఇవన్నీ నేను మరోసారి మీకు జ్ఞాపకం చేస్తాను ఎటువంటి పదాలు మనం వాడతాం వాడుతుండదా మన జీవితంలో అందుకే ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ అంటూ ఉంటాం మనం నీకు నీకు సమాధానం కలిగను కాక వాళ్ళు మాట్లాడతారు అట్లా వాళ్ళు వాళ్ళు ఒకరినొకరు కరచరణం తీసుకున్నప్పుడు నీకు సమాధానం కలిగిన అని మాట్లాడతారు మనం అట్లా చెప్తామా నీకు సమాధానం కలిగిన అంటే బ్రదర్ ఏమి మెంటల్ వచ్చిందా ఏమి అనుకుంటారు కాబట్టి నీ నోట్ల నుంచి ఏది వస్తుందో అదే నీ జీవితానికి ఫలాన్ని తీసుకొస్తుంది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా నీ జీవితంలో నిరుత్సాహమే కానీ నీ జీవితంలో సంతోషమే కానీ కేవలం నీ నోటి మాట ద్వారానే వస్తుంది అందుకే ఎవడన్నా నిన్ను తిడతా ఉంటే నేను ఒకసారి కూడా చూపించిన ఒక వ్యక్తి నిన్ను తిడితే నువ్వు తిరిగి తిట్టినావు అంటే దానికి బ్యాలెన్స్ అయిపోతుంది అన్నట్టు కానీ ఒక వ్యక్తి తిట్టినప్పుడు నువ్వు సైలెంట్గా ఉన్నావు అనుకో ఆ తిట్లు నీకు ఆశీర్వాద వాక్యం ఉంది నేను చూపిస్తే ప్రాణ అది వేరే టాపిక్ అది ఇప్పుడు అందుకే నేను ఎప్పుడు టాపిక్ గురించి మాట్లాడిన ఆ టాపిక్ ఎవరన్నా నిన్ను తిడుతున్నారంటే నువ్వు దానికి స్పందించొద్దు అప్పుడు ఆ తిట్లు నీకు ఆశీర్వచనాలు అయిపోతాయి రివర్స్ తిట్టినవనుకో అవి శాపాల లాగా వెంట నువ్వు సమా దాన్ని సమాధర పడుతున్నావు కాబట్టి ఆ తిట్లతో నిన్ను సమాధర పడుతున్నావు నేను కూడా తిడతా అప్పుడేమైతే సమాధరపడినట్లు అన్నట్టు ఆ తిట్లతో చివరిగా ఒక వాక్యం చూపించేసి నేను ముగిస్తాను సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయం ఇప్పుడు నీ సేవ నీ నువ్వు ఏం చేయాలనేది అక్కడ ఉంది నువ్వు ఏం చేస్తావనేది అక్కడ ఉంది చూడండి పదమూడవ అధ్యాయము సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము మూడవ వచ్చిన తన నోరు కాచుకున్నవాడు అంటే జాగ్రత్తగా వాడేవాడని అర్థం కాచుకోవడం అంటే అర్థం అనేది కాదు తన నోరు కాచుకున్నవాడు తన ఉంది ఇంకో వార్క్యం చేయండి నోటి ఫలము చేత మనుషుడు మేలు అనుభవించిన నోటి ఫలము చేత మనుషుడు మేలు అనుభవించను కాబట్టి ఎటువంటి ఫలము మేలుని సిరంటే నెవెగేషన్ మనం సామెత గ్రంథంలో ఎటువంటి ఫలము అంటే జీవఫలం జీవఫలం వస్తేనే నువ్వు దాన్ని ఆనందించగలవు కదా నువ్వు మేలును అనుభవిస్తావు జీవముంటేనే అనుభవిస్తావు మరణం ఉంటే మేలు కాబట్టి నోటి ఫలము చేత మనుషుడు మేలు అనుభవించను విశ్వాసఘాతకులు బలాత్కారం చేత నశింతురు తన నోరు కాచుకున్నవాడు అంటే ఏం మాట్లాడాలనేది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా నేను చాలా మిస్టేక్స్ చేసిన నా లైఫ్లో గతంలో నోరు నీ కాపాడుకోక ఎన్నో అవకాశాలు మంచి మంచి అవకాశాలు పోగొట్టుకున్నా లైఫ్లో తన నోరు కాచుకున్నవాడు అంటే ఎట్లాంటి టైంలో ఏమి మాట్లాడాలా అనేది నీకు చాలా అవసరం నీ చేయలేవు అందుకే ప్రభుశానం నీకు తను కాపాడుకును తన నవ్వురు కాచుకున్నవాడు తన్ను కాపాడుకొను ఊరు కొనక మాట్లాడు వాడు తనకు నాశనం తెచ్చుకొనను కాబట్టి ఏ టైంలో ఏమి మాట్లాడాలా ఏ టైంలో మాట్లాడకుండా ఉండాలా అది నువ్వు తెలుసుకోవాలా మనం ఊరికే కదా జాగ్రత్తగా మాట్లాడాలా థ్యాంక్ యూ నాలుగో వచనంలో ఒక వాక్యం నేను సోమరి ఆశపడును కానీ వాణి ప్రాణం నాకేమీ దొరకదు ఎందుకంటే సోమరి కాబట్టి శ్రద్ధ వారి ప్రాణము పుష్టిగా నిండును ప్రతి దాంట్లో నువ్వు శ్రద్ధ చూపించాలా నువ్వు చేసే పండ్లను చూపిస్తున్నావు ఇంకా కొత్తది ఎప్పుడు నేర్చుకుంటున్నావు నేను చాలా మందికి చెప్తా ఉంటాను యవనస్తులకి అరే నువ్వు ఫారిన్ కంట్రీకి పోతే అక్కడ పోతే రకరకాల దేశస్తులు వస్తారు అక్కడికి ఒక్కొక్కడు ఇప్పుడు కొరియా నుంచి ఒకడు పోతాడు చైనా నుంచి ఒకడు పోతాడు రష్యా నుంచి ఒకటి పోతాడు జర్మనీ నుంచి ఒకటి పోతాడు జపాన్ నుంచి ఆ యవనస్తులు వాళ్ళ దేశంలో ఉండే ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి వాయిద్యాలు ఏదో ఒక వాయిద్యం వాయిస్తాడు వీడు ఇక్కడికి వెళ్ళిపోయేట ఏ ఆ వాయిద్యాలు రావు ఇండియాలకి వెళ్ళిపోతారు పిల్లలు అక్కడికి ఏ వాయిద్యాలు రావు క్రిస్టియన్ ఫ్యామిలీస్లో చాలామందిని చూస్తాము యవనస్తులు గిటార్లు వాయిస్తూ ఉంటారు లేకుంటే మ్యూజికల్ కీబోర్డ్స్ వాయిస్తూ ఉంటారు ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా లో ఎంతగా ఉత్తగా టీవీ ముందు కూర్చుంటాము ఏమి రాదు టీవీ ముందు కూర్చుంటే ఉత్తగా చూస్తామంతే స్కిల్స్ రావు వాయిద్యాలు నేర్చుకోవు నువ్వు నీ లైఫ్లో నువ్వు ఆ వాయిద్యాలు వాయిస్తుంటే నీ ఆయుష్ పెరుగుతూ దానికి సంబంధించిన థియరీస్ ఉన్నాయి ఏదో ఒక వాయిద్యం గవర్నమెంట్ కాలేజ్ ఉంది అక్కడ సెంట్యాన్సర్ స్కూల్ దగ్గర సికింద్రాబాద్లో ఆయన వాళ్ళు నేర్పిస్తారు చాలా చీపు సాయంత్రం పూట వారానికి మూడు క్లాసులు అంతే వేగమై నేర్చుకోవచ్చు కదా గవర్నమెంట్ కాలేజ్లో గిటారే కానీ డ్రమ్సే కానీ కీబోర్డ్సే కానీ ఏదో ఒకటి నేర్చుకోవచ్చు కదా ఆ తప్పన రావాలన్నట్టు సోమరికి రాదు ఏమి దొరకదంట వాడికి పెద్ద గల వారి ప్రాణము పుష్టిగా నిండిన ఏది చదువుకోవాలనుకుంటే అది చదువుకుంటావు నువ్వు బీటెక్ చేసినావు ఎంటెక్ చేయొచ్చు డిస్టెన్స్ మోడ్లో కూడా ఎంటెక్స్ ఉన్నాయి కదా కాంటాక్ట్ క్లాసెస్తో ఎంటెక్స్ ఉన్నాయి లేదంటే ఒక టూ ఇయర్స్ లీవ్ పెట్టుకొని ఎంటెక్ చేసే వచ్చును అయిపోతుంది నీ లైఫ్లో స్టడీస్ అయిపోతాయి ఎంటెక్తో నేను సరిపించుకోలే నేను పిహెచ్డీ చేస్తా బయటికి పోతా ఫారిన్ కంట్రీకి పోతా అన్న తపన నీకు వచ్చిందనుకో ఆ వాక్యం నెరవేరినట్లే కదా శ్రద్ధ గల పుష్టిగా నిండును కాబట్టి వాక్యాన్ని నేను ముగిస్తున్నా ఐదవ వచ్చంలో నీతి మంతునికి అసహ్యము కళ్ళమాట ఏంటంటే ఏంది చెప్పండి ఎవరేం చెప్పగలరా కళ్ళ మాట అంటే ఏందో వ్యక్తమైన ఐదవ వచ్చంలో కొట్లాట పెట్టేదండి మనుషులు అలహాలు మనుషుల మీద కల్లాలంటే ఒకరికొకరు ద్వేషం పెట్టేది ఒకరికొకరు కొట్లాట కలహాలంటే కొట్లాట్లే కదన్నా కలహాలంటే వాళ్ళ మీద ఈ మాట వీళ్ళ మీద వాళ్ళ మాట చెప్పి ఇంగ్లీష్ లో అబద్ధం అని ఉందన్న లైస్ ఉంది ఇంగ్లీష్ లో లైస్ కళ మాటలు అంటే అబద్ధాలు మనకి అబద్ధాలు అంటే ఇష్టం ఉండదు అంత క్లియర్గా ఉంది అక్కడ కళ్ళ మాటలు అంటే అబద్ధాలనుంది క్లియర్ కదా అంటే తెలుగు కూడా కొన్నిసార్లు మనం మర్చిపోతున్నాం తెలుగు అలమే ఇక్కడికి ముగిస్తాం కదా చిన్నగా ప్రేయర్ చేసుకొని ముగించుకుందాం పరశు తండ్రి మీకు వదనాలనైనా ఈ నోటి మాట చేతను చిక్కబడతా అన్న వాక్యం జ్ఞాపం చేస్తున్నారు సమర్థవంతమైన వాక్కు అన్న అంశం గురించి మీరు అనేక పర్యాలు మాత్రం మాట్లాడుతున్నారు ఎటువంటి మా వాకు మేము ఉచ్చరించాలని అవన్నీ మీరు మాకు చూపిస్తూ ఉన్నారు వాటిని బట్టి మీకు వదనాలైనా ఈ మధ్యాహ్న కాలం పర్వాల బ్రదర్ సిస్టర్స్తో పాటు కలిసి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించలేకనే మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వదనాలు అనేకల జీవితాల అద్భుతాలు చేకూర్చండి మీ గొప్ప సాక్ష్యాలు పెట్టుకొని గొప్ప సేవకులు తినీ ప్రపంచమంతా గడగడలాడించి గొప్ప సేవకులుగా తయారు చేసి మీరే మహిమందమేసుకృష్ణ అన్న ప్రార్థిస్తున్నాం తండ్రి మహాపక్షుద్ర కృప కలవతండి నీకు స్థుతుల స్తోత్రాలుగో తండ్రి ఎస్ఐ మధ్యాహ్నం రాల్సినది నేను ప్రాంతృపనిచ్చిన ఎంతకన్నా స్థుతుల స్తోత్రాలు ప్రభావ తండ్రి ఎసా ఇల్లు ఒక మనుషులు ఏదైదో ఆశిస్తారు కానీ మా దగ్గర నుండి ఏం కృపలు ఇప్పటి మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకని స్థుతుల స్తోత్రాలు ప్రభావ ఇక తండ్రి ఏసయ తండ్రి ఎస్ఐ అన్న ద్వారా మీరు మాట్లాడినందుకని స్థితులు చూతారు ప్రభావ అంతా మా నోటిని వ్యర్థమైన వాటి కోసం వాడుతున్నాం ప్రభావ ఇప్పుడు ద్వారా మా నోటిని ఇక తండ్రి వ్యర్థమైన మాటల కోసం టూషన్ ప్రభావండి వాళ్ళ ద్వారా మీరు మాట్లాడుతున్నారు ఇదిగో తండ్రి షాపాలను మాట్లాడే ప్రభావం ఇప్పుడు నుండి మా నోటి ద్వారా మంచి మాటలు మేము మాట్లాడ ప్రభా మంచి మాటలు మాట్లాడి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు ఇవ్వాలి ప్రభావ ఇక తండ్రి మా ద్వారా మా నోట్ నుండి పాజిటివ్ మాట్లా రావాలిగా నెగిటివ్ మాట్లాకూడదు ప్రభా ఇక తండ్రి ఇంకా ఇదిగో తండ్రి మీ ఆత్మీయవరాలతో మమ్మల్ని నింపండి ప్రభావితిగో తండీ అన్న ద్వారా మీరు మాట్లాడనుక మీకు స్థుతులు స్తోత్రాలు ప్రభావిగో తండ్రి ఇంకా మీ అన్నకు మీరు ఎన్నో మర్మాలు బయలుపరచుని ప్రభావితండి అన్న ద్వారా మాతో మాట్లాడిన ప్రభా ఇంకా ఎన్నో మర్మాలు తీసుకున్న జ్ఞానం మాకు దయచండి ప్రభు ఇదిగో తండ్రి వాటిని నిన్న వాటిని అర్థం చేసుకున్న జ్ఞానం మాకు దయచండి ప్రభుత్వ తండ్రి ఏసీ జ్ఞానం మాకు దయచండి ప్రభు ఇదిగో తండ్రి మాకైతే జ్ఞానం కొదగొంది ప్రభు ఇదిగో తండ్రి జ్ఞానం ఎవరికైనా No, no, no. ఉన్న ఎడలా నన్ను అడుగుడు ఇచ్చుదన్న ప్రభా అవును తండ్రి నాకైతే జ్ఞానం కొద్ది ఉంది ప్రభావేసు కృష్ణనామలు మీ జ్ఞానం నాకు దయచండి ప్రభావితిగా తండ్రి ప్రతి ఒక్క వాక్యం అర్థం చేసుకునే జ్ఞానం నాకు దయచేయండి ప్రభావితిగా తండ్రి ఎవరైనా వాక్యాలు చెప్తుంటే అర్థం చేసుకునే జ్ఞానం నాకు దయచేయండి ప్రవా అవును తండ్రి వాక్యం సరైన జీవించిన కృపశ దయచేయండి ప్రభావితిగా తండ్రి ఈ లోకల్లో ఎలా జీవించారు అలా నేను జీవించి కృపశతి దయచేమని అలాగే తండ్రి ప్రార్థన కూర్కి వచ్చిన ప్రతి ఒక్కరు మీరు పేరు పెట్టిన ఆశీర్వించడం ప్రభావిత తను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి పవ వాళ్ళకి మంచి హారుగా దయచండి మంచి తెలియదట్టుగా మంచి జ్ఞానం మంచి జ్ఞాపక దయచండి పభ వాళ్ళు చేసే వృత్తుల్లో వాళ్ళకి మీరే స్తుల ప్రార్థన చేస్తున్న ప్రభుత్వండి కరోనా వైరస్ ఇదిగో తండ్రి స్టేట్ బ్లాక్ ఫంగస్ ఎల్లో ఫంగస్ వైట్ ఫంగస్ ఇదిగో తండీ అలాగే తండ్రి లేండా అని విధ విధ రకాల ఇదిగో తండ్రి తెగుళ్ళు వస్తున్నాయి ప్రవది పోతండి ఆ ద్వారా ఆ తెగుళ్ళ మమ్మల్ని కాపాడానికి ఆ ఇదిగో తండ్రి అత్యంగంలో బారపడ్డా ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకుంటారు ప్రభావ అవును మా కల్వల్ మీరు పొందిన గాయత్ర మస్తు వస్తుంది ప్రభా ఇదిగో తండ్రి మా పాపలు మా షాపల కోసం మీ లో ప్రభావం గాయ మస్తు వస్తుంది ప్రభా మీరు పొందిన ఇదిగో తండ్రి మీకు గాయపడ్డంతో ప్రతి ఒక్కరి ముట్టండి స్వస్థ పచ్చిన ప్రభావం ప్రభావ ఏసారి ఈ లోక మనుషులు ఎంతో మంది ఇదిగో తండ్రి మందుల మీద వాటి మీద డాటర్ల మీద ఆధారపడుతున్నారు కానీ ఆశనిచ్చే దేవుడు నివే ప్రభావం తిరుగుతున్నారు బాబా వాళ్ళతో మీరు మాట్లాడడం గర్తించేవా నూతన జీవితం మీరు ఎందుకు వాళ్ళు తెలుసుకోవాలి మీ వాక్యా నిమిత్తం ఇదిగో తను జీవించాలి పబ్బా ఇదిగో తను మీ వాక్యం సరైన జీవించాలి ప్రతి ఒక్కరు మీరే కాచి కాపండి ప్రభు ఇదిగో తండ్రి అలాగే తండ్రి ప్రతి ఒక్కరి ఇదిగో తండ్రి అలాగే ప్రతి ఒక్కరు మీ జ్ఞానం దయచేయండి ప్రభుత్వం రక్షణ తీసుకొని సేవలో వాడబడాలి ప్రభావ ప్రతి ఒక్కరిని ఇదిగో తండ్రి మీరు అక్కడ సిద్ధపరిచి అలాగే ఇతరులు సిద్ధపరిచి కృపణ శక్తి మాకు దయచేయమని నదురు అడిగిపెడుకుంటున్నాం ఆమె స్తోత్రం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి మంతుడానికి వన్నాలిసయ్య అబ్రహాం ఇస్సాక్ యాకోల గొప్ప దేవ కృపాసత్య సంపూర్ణ జీవం వల్ల తండ్రి నీకు ఈ ఘర్షణ కాలం అంత ప్రభావం సురక్షితంగా కాపాడైనా నీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మీ కృప వెంబడు కృపర్ మనుగరించిన మళ్ళీ ఎంతగానో ప్రభావం ఆశీర్దించినారనైనా మీ పర్లో గొప్ప జ్ఞానమాకు నీకు వందాలిసయ్య నీకి కృతజ్ఞతలు అర్పించుకోవడం అయినా గొప్ప దేవ దినవంత ప్రభావం యొక్క సమాధానం ఓ దేవా మా పని వాళ్ళు అంతట్లో మీరు మాకు సహాయకులు ఉన్నారు ప్రభావానికి అన్నలేస్ అయ్యా అనేక కృతజ్ఞతలు అర్పించుకున్న ఆయన సమస్త ఘనత మహిమా ప్రభావంలో మహా తేజస్సు మహేశ్వరం మీద యుగంలో నీటిని పలుగు నాకహలూయ నా తండ్రి నా దేవ ఈ యొక్క మధ్యకాల సమయంలో మీ వాకేంద్రం మీరు మాతో మాట్లాడిన ప్రభావ నైనా సమర్థవంతమైన వాకు ఏ రీతిగా ఉంటే పర్వాలి మేము ఆడుకోగలం విషయం మీరు మాతో మాట్లాడిన ప్రభావ మేము ఏ రీతిగా ఉచ్చరించాలనే విషయం మీరు మాత్రం మాట్లాడిన ప్రవానికి వందాలేసయ్యా మేము మాట్లాడే ప్రతి మాటలో ప్రభావ నైనా మీకు మీకు వాక్కు ఉండాలి ఇసు ప్రభావ మీకు మాదిరి మేము జీవించాలా మీ మాటలే మా నుంచి రావాలా ఓ దేవాసు ప్రభావి ఆ రీతిగా మమ్మల్ని తయారు చేయండి మా నాల్కండి ప్రభావ మీరు స్వస్థపచ్చండి ఇసు ప్రభా ఓ దేవా మా పేదలు మీరు స్వస్థపచ్చండి ఇసు ప్రభావ ప్రతి దశలు మేము పశుద్ధంగా జీవించాలా ఆశీర్వదన మా నోడి నుంచి రావాలా ప్రభా ఇసనా తండ్రి నీకు వర్ణాలు చెల్లిస్తున్నాయి ఏం పలుగుతుంది అది నెరవేర్తుంది ప్రభావ నా తల్లి నీకు వందాలిస్తు ప్రభావ కాబట్టి ప్రతి దశలో మేము ఎట్లా మాట్లాడాలో మాకు జ్ఞానం అనుగ్రహించి మాకు వివేచంద ఇచ్చేయండి ఎవరితో ఎట్లా మేము సంభాషించాలో ప్రభావ దశలో ప్రభావ ఉద్యోగ స్థలాల్లో కుటుంబం విషయంలో ప్రభావ సమస్త ప్రవర్తనందుకు ప్రభావం ఎట్లా ప్రవర్తించాలో ప్రభావ ఎట్లా ఉచ్చరించాలో ప్రభావ మీ వాక్యాన్ని ఓ దేవాన్ని మాత్రం మాట్లాడారు ప్రభావ నీకు నా తన్ని ప్రతి దశలు మేము ఆధిత్యం మేము ఉచ్చరించాలో ప్రభావ పట్టుకొని జీవించాలా నా తండ్రి ఇస్తు ప్రభావ మీరే మాకు సహాయకుల ప్రతి వాక్ నెరవేర్తుంది ప్రభావాలకు అనుగ్రహించింది వందాలిసయ్యా మీకే కృతజ్ఞతలు అర్పించకుండా గొప్ప సమస్తే గొప్ప వాకించేత మాతో మాట్లాడేందుకు వాటిని విడిచిపెట్టాలా ప్రభావ మీకు కనికీరం పొందాలా మీ కృపల్ మీద దీవించాలా యథాతో పరిశుద్ధి ఘనపరుస్తున్నాం కనుక మీ ప్రతి క్షణం పరిశుద్ధంగా ఉండాలా ప్రభావ ఆయన ఈ రోజు మమ్మల్ని మాతో మాట్లాడిన ప్రభావ హెచ్చరించిన ప్రభావ నీకు వర్ణాలుస్తాయి నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నదైనా నీకే మహిమా గంట ప్రభావాన్ని సమర్పించుకున్నదైనా ప్రతి దశలో మీకు అంగీకారం జీవించే బిడ్డలుగా తయారు చేయండి గొప్ప దేవ ఐసు ప్రభావ మీరు ఆకలి తొరిగింది ప్రభావ మీరు ఓ దేవ నశించిపోతున్న ఆత్మలు కొడుకు మేము ప్రారంభించాలా ప్రభావ వైరస్ బాధితులు అందరి మీద స్వస్థపచ్చిన ప్రవహ కలువరిశీలో నీరు పొందిన గాయాల స్వస్థత అందరికీ కలుగును కాక ఏసుక్రీస్తు పరిశుద్ధ నామూలు ప్రతి ఒక్క సంపూర్ణ స్వస్థత పొందునకాసు క్రీస్తు పరిశుద్ధ నామూన హలలు తండ్రి మీరే సాయపడండి ప్రతి కుటుంబానికి సమాధానం కలుగును కాక ఏసుక్రీస్తు పరిశుద్ధ నామూన హలలు తండ్రి మీరే గొప్ప అద్భుతాలు ఆశీర్యాలు జరిగించి ప్రతి బిడన రక్షణ నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామూన ప్రార్థిస్తాం తండ్రి ఆమె దీవానికి కలిగించేయండి నా దివాకులు వాడి ప్రభా పా ఉదయం దాని జ్ఞానం దాంట్లో నా దీవానికి ఇంతవరకు సమయంలో ప్రభా మాట్లాడే వాక్యం మా ఉదయం లో ఉండాలా ఆ వాక్యమే జ్ఞానం కలగాలి ఆ వాక్కు జ్ఞానం రావాలా మీరే కళ్యాణించండి నా దీవానికి శోతం చేస్తాం అలాగే మెల్లంగా మెల్లంగా గొరపు చిన్న పిల్లలుగా మీరు నడిపించండి నా దీవానికి శోతం చేస్తాం అలాగే ఇసుక్రీస్తు ప్రభా నా దీవానికి శోతం ఈ వాక్యం ఇంకా ముందు ఎట్లా పోవాలా మీరే మాకు ఇంకా నేర్పించండి ఇంకా ప్రభా బయలుపరచండి తెలియపరచండి జ్ఞానం తెచ్చని నా దీవానికి శోతం చేస్తాం మాలో ఇంకా మీక్ చూపించండి దాని మీద ఎట్లా యుద్ధం పొందాలా ఎట్లా ఉప్పు నేర్చి పెట్టాలా జ్ఞానం తెచ్చని నా దీవానికి అలానే మీరు తప్ప ఎవరు విడుదల ఇచ్చేలేదు ప్రభా నా దీవానికి శృతం ఈ దేశం ప్రజలు మీ జ్ఞాపకం చేసుకోండి నాది ఏమని శోధం చేస్తాం అలలిగి నాది హాస్పిటల్ ప్రతి ముట్టి స్వచ్ఛపరిచని వాళ్ళ తెలియండి అలరిగా వాళ్ళ జ్ఞానం తెలియదండి అలలిగా గుడ్డి నేతలు విడిపించండి లేదే వాళ్ళకు స్వచ్ఛత కలగా లేదు ప్రభా అ రావాల నువ్వే దేవుడు రక్షణ పొందారా డాక్టర్ నర్సులు వాళ్ళ రక్షణ పొందాలా ఎందుకంటే నీ బిడ్డ లేసా నా దేవానికి శోధం ఈ గ్యామ్ ప్రార్థన చేస్తున్నావు ఆన్లైన్ లో మీరు దిగి మీ కార్యం చేయండి నాది మాకోసం ఎంతో మంది ప్రే చేసిండ్రు అలాగే ఎవరు వార్త చెప్పి రక్షణ ఇచ్చండి యశ్వ్రభ అందుకు నీకు వందలు చేసాం నీకు సూత్రాలు చేసాను నా దే ఇతరు ప్రార్థన చేయాలా యశ్వ్రభ అలాగే తల్లిని ప్రార్థన చేయాలా ఆత్మల బాణం తీయాల అలాగే నా దేవానికి ప్రార్థన చేయని అలాగే మీరు ఎప్పుడు చేసే ప్రభా నా తల్లి ఇంటి ఆసక్తిని భక్తించి అంటే మనసు జ్ఞానం తెచ్చని తగ్గించని ప్రేమ తెచ్చండి నా దేవానికి శాతం ఇంకా హెచ్చించుకుంటే ప్రభా తీసేయండి అలాగే మీరు హెచ్చింపబడాలి తగ్గింపబడాలి యశ్వ్రభ నా దేవానికి శాతం అలానే ధాన్యుల గుణగాలం ఉన్న సుప్రభ ధాన్యులు దూత చెప్తుండ్రు ఈ మొదటితో తగ్గించుకున్నా బియుడు సుప్రభ అవున సుప్రభ నా దేవా మీరు ఎంత తగ్గించుకునే సుప్రభ భూలోకు నొచ్చు ఆటిసి గుణం పెట్టి సుప్రభ నా దేవానికి శ్రోతం చేసాం ఏ కుటుంబంలో పోయి ప్రభావ చెప్పింది సమాధానం అది కను సహాయం సుప్రభ అలానే మా పిల్లలు ఎంత నిధులు వాళ్ళని ముట్టం తాకండి వాళ్ళ ఉదయంలో సమాధానం కాక పరిశుద్ధ ఆత్మ వాళ్ళ ఉదయాలు స్వస్థపరిచి జ్ఞానం ఆత్మ తెలివండి వాల్మీ ప్రభాని రక్షణ అలని అది అని స్వతం ఉన్నారు కనుక ప్రభా చెరివి వాల్బీ సర్వస్వతం రావాలి సో ప్రభ అలనియ నిండు మనిషిని సహాయం చే ఆత్మ తెలవండి అవధ బోధ నుంచి విడిపించి నాది ఇవ్వడానికి సొతం గాలిగా కొట్టుకొని ఉన్న రే సుప్రభ మీరు స్థిరపరచండి మీరు తప్ప ఇవాళ్ళు స్థిరపరిచే లేదు సుప్రభ గొప్పజన కనికలించే ప్రాధం తాకండి జ్ఞానం తెచ్చి తెలియచండి నాదివ్వరాకవక తోండని జాబ్ల తోండని అన్న ముట్టను తాకండి ఇంకా సరస్వతం ఇంకా బయలుపరచండి పనులు జ్ఞానం తెచ్చి పరిశుద్ధాత్మని ఆరోగ్యం తెచ్చని అక్క ముట్టం తాకని అన్నవలే అక్కబి వాడవాడాలా పరిశుద్ధాత్మని బలం తుండి అక్కభ్య ఆరోగ్యం చూడండి పిల్లలు జీవించి బలవంత తయారుచి అలలి అనాది వాళ్ళ స్టడీ లావా తోడండి ఫ్యూచర్ బ్లెచ్ చేయండి అగ్నికం చేయండి దీవించి ఆశీర్వాదించి పిల్లలు తోండి అలాని అన్న బంధువులు ఎంతో మంది వాళ్ళు తాకడం ముట్టండి అలాని మొదటి ప్రేమ శాశ్వత పరిశుభాత్మ నింపండి బాల్ అన్నీ సేవ చేసి సహాయం చేయండి తాకండి ఆ బ్రేదర్ స్థిరపరచని వరాలతో జ్ఞానంతో నింపని ఇంకా స్థిరపరచని అలడియా స్థిరపరచని నాదేవాణి ప్రతి శోధన కొట్టని కీలు కొట్టని ఆ బ్రేదర్ని ప్రాణికలు నెరవేర్చుకుని తలం నెరవేర్చుకుని ఆ ఊళ్ళ ప్రభా చిన్ని నెరవేర్చుకోండి అందరూ భాష పొందాలా తన భార్య బట్టి అలడియా నాది లోటు లోటుప్రభ రావాల దీవానికి శోతం చేస్తాను అలాంటి అమ్మా బంధువులు రావాలా జ్ఞానోదే వాళ్ళు శాంతి కలగల చీకటి నుంచి వెలుగు కలగాల విడుదల చీకటి నుంచి వెలుగు కలగల ప్రభా నుంచి వాళ్ళు రక్షణ పొందాలా అలాంటి అనేక సేవ చేయాలి సోప్రభ మీరే సహాయం చేయండి ప్రభాహర్లి జాగ్రత్త నడవాలా అలడి జాగ్రత్త నడవాలంటే ప్రభా మీ సహాయం కావాలా మీరే మాకు సహాయండి ఆదివంటి ప్రభావ ఆదివానికి నడిపించిన విధాలు అలాడియా ఇప్పటి మీ ప్రసిద్ధాత్మ నడిపి దయచే పరలోకముందున్న తండ్రి ఏసయ్య నీకు వందనాలు తండ్రి కనికర్ము తండ్రి నీకు వందనాలు కృప కలిగిన తండ్రి నీకు వందనాలు తేజోమయుడ దయామయుడ కనికర జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు విశ్వాసంకు కర్త దాన్ని కొనసాగించే నా తండ్రి నీకు వందనాలు ఆదరణకర్త ఆలోచనకర్త ఆశ్చర్యకరుడ స్థుతులకు స్తోత్రార్హుడా నా తండ్రి నా ప్రాణపీరుడైన ఏసయ్య నీకు వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రములు తండ్రి తండ్రి గడిచిన కాలమంతా అంతా కాచి కాపాడినావు తండ్రి దివారాత్రములు కంటి పాపవలే కాచి కాపాడి యొక్క దినముకు తండ్రి నీక నూతన కృప ఇచ్చి మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచుకునే తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయం తండ్రి నీతో గడిపే భాగ్యము తండ్రి నీ స్వరం వినే ధన్యతగా మాకు ఇచ్చిన యోగ్యులుగాను ఐశ్వర్యవంతులుగాను భాగ్యులుగా చేసిన పరలోకం నా తండ్రి నా ఎస్ నీకే వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రంలో తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావంలో తండ్రి ఏసయ్య నీకే యుగ యుగములకు కనుగుణంగా హెలుయ తండ్రి ప్రభ అవును ప్రభ నాయన మీ నాయన మీరు కలిగిన నాలుక ప్రభ అవును ప్రభ ఈ సృష్టి అంతా ప్రభ నాయన చీకటితో కమ్మీనింది ప్రభ కానీ నాయన మీ యొక్క అంటే అది మీ నాలుక వచ్చింది ప్రభ నాయన చీకటి నుండి వెలుగు గలుగునగాక అంటే ఇదంతా వెలుగైంది ప్రభ అంటే మీరు అక్కడి నుంచే ఆశీర్వదించారు ప్రభా ఈ సృష్టికి నాయన అంత ఇది చీకటితో కమ్మీ ఉన్నదాన్ని మీ యొక్క నోటి మాటతోనే ప్రభ ఆ నాలుకతోనే నాయనా మీరు దీనికి వెలుగునిచ్చండ్రు ప్రబా ఈ సృష్టికి మీరు ఒక ఆశీర్వాదం ఇచ్చండ్రు పభ అలాగే ఈ లోకంలో తండ్రి నాయనా మీరు జన్మించి ప్రతి చోట ప్రభా మీరు ఆశీర్వాదమే పలికేరు ప్రభ ఎలాంటి వ్యర్థమైన మాటలు ఎలాంటి కలహాలు కలిగించే మాటలు పనికి మాటలు వ్యర్థమైన మాటలు ఎక్కడ మీరు ఉచ్చరించలేదు ప్రభా అవును తండ్రి నాయన రోగులు స్వస్థత కలుగును గాక అంటే వాళ్ళకి స్వస్థత కలిగింది ప్రభా తండ్రి అది నీ నోటి నుంచి వచ్చిన మాటే ప్రభా దయ్యములకు స్వస్థత కలుగునుగాక వాటి నుంచి విడుదల కలుగంటే అవి విడిచిపెట్టిపోయినాయి ప్రభా మరణించిన వాడు తిరిగి లేవునుగా కానీ నీ నోటితోనూ అన్నావు ప్రభా వాడు మరణించినా లేచండ్రు ప్రభా నువ్వు వెళ్ళిన ప్రతి చోట ప్రభా నాయనా తండ్రి ఐదు రొట్టెలు కానీ రెండు చేపలు ఐదు వేల మందికి అది ఆశీర్వదింపబడును కాక నువ్వు అన్నావు తండ్రి నువ్వు ఉచ్చరించినావు అది అట్లానే జరిగింది ప్రభ అలాగే ప్రభా నీ నోటితోనే ప్రభా ఆకాశాన్ని ప్రభా నాయన యొక్క సముద్రంలో నువ్వు శిష్యులతో ఉన్నప్పుడు ఆ యొక్క పెను తుఫాన్ని కూడా నువ్వు నీ యొక్క మాటతోనే నువ్వు నాయన గద్దించినావు ప్రభా నాయన అవును ప్రభా నాయన నిన్ను ఎంతగానో హింసించినారు ప్రభ ఈ లోకంలో నాయన ఎంతగానో శ్రమలు పెట్టినారు ప్రభా కానీ నాయన ఎంత శ్రమలు నువ్వు అనుభవించినా నాయన శిలువలో ప్రభా నాయనా ఎంతగా నిన్ను హింసించిన నాయనా కానీ ఎక్కడా నీ నోటి నుండి ప్రభ వ్యర్థమైన మాటలు కానీ దూషణ మాటలు కానీ కొట్లాట్లు కలహల మాటలు రాలేదు ప్రభా నిన్ను నాయన హింసించిన వాళ్ళ గురించి కూడా తండ్రి నువ్వు మొరపెట్టినావు ప్రభ నాయన నీ నోటి నుంచి వచ్చిన వ్యర్థమైన మాటలు ఏవీ లేవు ప్రభ ప్రతిదీ ఆశీర్వాదమైన మాటలే ప్రభ కాబట్టి నాయన నువ్వు ఒక మాదిరిగా మాకిక్కడ ఉంచిపోయినావు ప్రభా కాబట్టి నువ్వు కలిగిన వాక్ అంటే నువ్వు నాయనా తండ్రి ఈ నాలుక నాయన అది విషంతో నిండి ఉన్నది తండ్రి కానీ నాయన మేమైతే ఆ యొక్క నాలుకని విషంతో నిండి ఉన్నదాన్ని ప్రభ ప్రేమగా మార్చుకుంటాం ప్రభ నాయన ఎవరినైనా ప్రేమిస్తూనే ఉంటాము వాళ్ళు ఎంతగా హింసించినా ద్వేషించినా ఎంతగా పెట్టినా మా నోటి నుండి ప్రభ వాళ్ళకి కృతజ్ఞత మాటే వస్తది వాళ్ళని దీవిస్తాం అంతే ప్రభ కానీ ఎక్కడ నాయన ఎందుకంటే తండ్రి మీరు ఈ లోకంలో నాయన మీరు ఆ రీతిగా లేరు ప్రభ కాబట్టి మాకు మాదిరి నీవే ప్రభ మాకు కాపరి నీవే కాబట్టి మా యాజకుడువి నీవే కాబట్టి నువ్వు కలిగిన యాజకత్వంలో వెళ్ళాలంటే నిన్ను పోలి మేము నువ్వు ఏ రీతిగా దీవ నీ దగ్గరకు వచ్చిన వాళ్ళ ఎవరిని నువ్వు కాదనలేదు ప్రభా ప్రతి వారిని నువ్వు తృప్తి పరిచినావు ప్రభ ప్రతి వారిని సమాధాన పరిచినవు ప్రతి వారిని ప్రేమించినవు ప్ర రోగులను ప్రతిదీ కాబట్టి నువ్వు కలిగిన వాక్కు నువ్వు కలిగిన ప్రేమ నువ్వు కలిగిన తగ్గింపు తత్వం నువ్వు సృష్టికర్త అయ్యి ఉండే తండ్రి నీ యొక్క వాకుతోనే ఈ సృష్టి అంతా ఏర్పడినా కానీ తండ్రి నువ్వు ఒక మామూలు మనిషిలాగా తండ్రి ఆ శిష్యులతో ప్రభా నువ్వు తిని పండుకొని వాళ్ళతోనే నడిచి నాయన ఎంత గొప్పగా నాయన వాళ్ళ పాదములు గడిగి ప్రభా ఈ లోకంలో నువ్వు ఎంతగా తగ్గించుకున్నావు నాయన తండ్రి నీకు ఎంత అధికారం ఉండి కూడా ప్రభా నువ్వు ఎంతగా తగ్గించుకున్నావు ఎంత దీనంగా ఈ లోకంలో ఉన్నావు ప్రభా నాయన ఎంత మామూలు మనిషిలాగా అందరితో కలుసుకొని నువ్వు వెళ్ళినావు మా సేవలో మేము వెళ్ళాలంటే ఈ గుణగానాలు లేకపోతే మేము సేవ చేయలేం ప్రభా తండ్రి కాబట్టి నువ్వు కలిగిన వాక్ నాయన నువ్వు ఏదైతే నాయన నోటిని ఆ నాలుకని ఎట్లయితే సాధన చేసి ప్రేమని నింపి ఈ తిరిగి తండ్రి వద్ద కంటే అక్కడికి పరలోకముకి అట్టి నాలుక నాకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో తండ్రి నువ్వు నాకు అనుగ్రహించునుగాక నేను కూడా నీ మాదిరిగా నీ పోలికలాగా నీ ప్రతిరూపకముగా ప్రభా ఈ లోకంలో నేను కూడా సేవ చేయాల నాకు నాకు నువ్వే తండ్రివి నా కాపరి నీవే నాకు మాదిరి నీవే ఈ లోకంలో చాలా మంది రోల్ మోడల్స్ అంటుంటారు ప్రభా ఎవరెవరినో ఫాలో అవుతుంటారు ఎవరెవరినో కానీ నేను మాత్రం నిన్నే ఫాలో అవుతాను ప్రభా నువ్వు కలిగిన వాక్కు కానీ నువ్వు కలిగిన ప్రేమ నువ్వు కలిగిన తగ్గింపు తత్వం ఎట్లా ఈ లోకంలో నువ్వు జీవించింది నాయన నువ్వు నాయన సేవ చేసి నాయన నువ్వు చిత్తము నెరవేర్చినవు అదే రీతిగా మేము ముందుకు పోవాలా ప్రభా అట్టి విధంలోకి తండ్రి ఎస్ నువ్వే ఏసు క్రీస్తు పరిశుద్ధనామంలో నాకు అనుగ్రహించనుగాక ఈ వరం నీ నుంచే కలిగింది ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయం ఎందుకంటే నాలుక చాలా పాపమూరితమైనది ప్రభా అది వ్యర్థమైన మాటలు మలుకుతుంది నాయన అన్ని సమాధానం లేకుండా చేస్తుంది అది ఒక నరకం లాంటిది ప్రభా కాని మా నోటి నుండి మాత్రం ఆశీర్వాదమే రావాలి కానీ ఎలాంటి కీడు గాని దూషణలు కానీ సపతమైన మాటలు వ్యర్థమైన మాటలు రాకుండా మా నోటిని మేము జాగ్రత్త చేసుకోవాలా తండ్రి అలాగే ప్రభా నాయన నువ్వు నీ స్వరం నీకు వేలాది కోట్లాది వందనాలు అలాగే ఈ స్వరం వినిపించిన నా తోటి దాసుడు నా యొక్క గురువైన అన్నకు హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను తండ్రి ఆయన ఇంకా అన్నకి ఎన్నో మరుగైన విషయాలు తండ్రి ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యాలు మీరు బయలుపరచండి కుటుంబంలో శాంతి సమాధానం దండి భార్య మధ్య ప్రేమందై చేయండి కుటుంబంలో ఎలాంటి నాయన అపవాదికి చోటు ఇవ్వకండి బిడ్డలు నాయన ఎడ్యుకేషన్లో ఉంటుండగా మీరేం మంచి జ్ఞానం అనుగ్రహించి ఉన్నత స్థానంలో ఉంచండి ప్రభ ఈ యొక్క వైరస్ల నుంచి వ్యాక్సిన్ల నుంచి తెగుళ్ల నుంచి ప్రభ కీడు నుంచి నాయనా సోదరుల నుంచి అన్న కుటుంబాన్ని ప్రభా మీ రాకడ వరకు తండ్రి మీరే కాచి కాపడండి ఈ ఆరాధనలో పాల్పొందిన నాతోటి బ్రదర్స్కి సిస్టర్స్కి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తండ్రి నా ప్రభా నాయన వాళ్ళని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి వాళ్ళు కూడా వాళ్ళ నోటిని జాగ్రత్త చేసుకోవాలా ప్రభ ఎందుకంటే నాలుకని సాధన చేయకపోతే నీ సేవ చేయలేరు ప్రభ ఎందుకంటే ఆ నాలుక నుంచే ప్రతిదీ ఆశీర్వాదం అక్కడి నుంచే వస్తుంది కీడు అక్కడి నుంచే వస్తుంది కాబట్టి తండ్రి ప్రతి ఒక్కరం మేము నాలుకని సాధన చేసుకోవాలా ప్రతిదీ ప్రభాన ఆయన నీ జ్ఞానం చొప్పునే మేము నడుచుకోవాలా నీ వాక్యానికే లోబడిన ఆయన నీ పట్ల నీతిగా యదార్థంగా జరిగించాలా ముందుకు పోవాలా ప్రతి ఒక్కరిని దీవించమని ఎంతో మంది వైరస్ బాధితులు ఉన్నారు వ్యాక్సిన్ బాధితులు ఉన్నారు వాళ్ళందరి పట్ల మీ ప్రేమ జాలి దయ కనికరం చూపించిన ఆయన ఆ కలవరి శిలుల తండ్రి మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి భార్యను భర్తలను పిల్లలను తండ్రులను కోల్పోయిన వాళ్ళందరికీ మీరే తల్లిదండ్రి ప్రభా వాళ్ళకి శాశ్వత మీరు తోడై ఉండి మీ కృప వాళ్ళకి ఉండును కాక ఆయన ఎంతోమంది సేవకులు మీ అందరు నిద్రించినారు ఆ సేవకులను మీరు లేవనెత్త మీ అందరు నిద్రించినారు అక్కడ మీరు సేవకులను లేవనెత్తండి ఆ కుటుంబాలకి మీరే ఆదరణ దండి సమాధానం దయచేసి దుఃఖంలో ఉన్న వాళ్ళకి ప్రభ మీరే ఓదార్పు దయచేసి మీరే ఒక తండ్రిగా ఒక యజమానుడిగా ప్రభ మీరు వాళ్ళకు ఉండండి ప్రభా మీ ప్రేమ వాళ్ళకి శాశ్వత కాలం ఉండును గాక నా తండ్రి అవును ప్రభ ఈ స్వరం నా తండ్రి నీ నుంచే కలిగింది కాబట్టి నీ కలిగిన స్వరం నేను స్వీకరిస్తున్నాను విశ్వసిస్తున్నాను ప్రభ నా హృదయంలో భద్రపరచుకుంటాను ప్రభా తండ్రి ఎందుకంటే సేవలో ముందు ముందు వెళ్ళాలి కాబట్టి వేటిని విడిచిపెట్టాలా వేటిని పట్టుకోవాలని ప్రతిదినం నువ్వు ఒక తండ్రిగా నాయన ఆ దినం శిష్యులతో ఉండి నాయన నువ్వు దగ్గరుండి చెప్పినావు ఈ దినం ఆత్మగా ఉండి మా మధ్య చెప్తున్నావు ఇది వినని వాడు ఇది గాని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ పిలుపులు మర్చిపోయిన వాళ్ళు తండ్రి నీ యొక్క రాజ్యంలో ఉండరు కాబట్టి ప్రభా మేమైతే ప్రభా మా పిలుపు విషయంలో మీరు మాట్లాడింది ప్రతిదీ ఒకవేళ అది మాకు చేయడం కష్ట సాధ్యమైనా సులువుగా తండ్రి దాన్ని మేము ఛేదించుకొని నువ్వు కలిగిన నీ ప్రేరేపణ కలిగినట్టు నీ భారం కలిగి నీ చిత్తము నెరవేర్చలగిన ముందుకు పోవాలా ఎందుకంటే మాకు ఇచ్చిన చివరి అవకాశం ప్రభా ఈ చివరి అవకాశం నాయన కుటుంబ సమస్యలని ఐక విచారాలని వాటి వల్ల వీటి వల్ల నాయన నిర్లక్ష్యంగా జీవించకుండా నీ వాక్యం ప్రకారంగా జీవించకుండా నిర్లక్ష్యంగా ఉంటే నాయన తండ్రి ఆ తేళ్ళు సర్పములకు మేము మమ్మల్ని కాటేస్తాయి ప్రభా కాబట్టి మేము ఆ కాటుకు గురవ్వకుండా నాయనా తండ్రి ఆ కాటుకు గురైన వాళ్ళని నీ తట్టు తిప్పాలా ప్రభా తండ్రి అది మీరు మా పట్ల కలిగిన భారం కాబట్టి అది మీరు మా పట్ల కలిగిన చిత్తము కాబట్టి ఇప్పుడైనా తండ్రి మేము మేల్కొని నిద్రమత్తులై ఉన్న మేమంతా మొల్కొని ఆయన జాగ్రత్త పడి ప్రభాయన నువ్వు మాట్లాడే ప్రతి స్వరాన్ని ప్రభా హృదయంలో రాసుకొని దాన్ని నాయన స్వీకరించి దాన్ని పాటించి ప్రకటించి నీ చిత్తము నెరవేర్చి తండ్రి తిరిగి నీ వద్దకు మేము చేయాలా ప్రభా ఈ రీతిగా ప్రతి ఒక్కరిని లోకంలో ఉన్న ప్రతి సేవకులను ప్రభా ప్రతి విశ్వాసని మీరు లేవనెత్తమని ప్రతి ఒక్కరికి మీరే ఆదరణ దయచేయమని నజరేడైన ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రేర్ చేయండి ఓకే నా చేస్తున్నా ప్రభా పరిస్టు రాకు పదే వయస్ అకృపమయ్య మీకు వందనాలు ప్రభా ఈశ్రీస్తున్న అమం బట్టి ప్రభ మీరు వాక్యం మీకు ఎంతో లెక్క లేనని వందనాలు ఈసూ ప్రభా ఎంతో మందికి మీ వాక్యాన్ని విని దాన్ని ప్రకటించి పాటించే ధన్యత మీరు మాకు మీకు వందనాలు ప్రభా దాని నుంచి మేము తొలగిపోకుండా యొక్క పరిశుధాత్మ శక్తి బలం చేత ముందుకు నడుస్తూ వేసు ప్రభా మీ నామాన్ని మహిమపరుస్తూ దేవా మీ కృపలో మీ కనికరంలో వేసే జ్ఞాపకమంచుకోండి ప్రభు మైమున్నత దేవ కృప మేడ మీరు అక్కడ అతిథి ఉంది ప్రభా అనేకులను మేము సిద్ధపరచాలా ప్రభా మేము కూడా పరిశుద్ధంగా జీవించి ప్రభా సిద్ధపడి ఉండాలి ప్రభా మీరు సహాయం దయచేయండి ప్రభా ఏసీఎం మీకు ఎంతో లెక్కలేనని వందనలు ప్రభా ఈ వైరస్ బార్య నుంచి ప్రతి ఒక్కరిని విడుదల మీరు కల్పించండి ప్రభా రాబోయే ఉగ్రతల నుంచి ప్రభావ ప్రజల్ని మీరు కాపాడండి ప్రభా మీ కృప జోయించండి ప్రభా మీకు అనికరం జోయించండి ప్రభా మీ నామ మహిమార్థమై ప్రభావ వాళ్ళందరినీ రక్షణ మార్గంలోకి మీరు నడిపించండి ప్రభా మీరు అక్కడ తి త్వరలో ఉంది ప్రతి ఒక్కరు ప్రభ పచ్చ మోకరించి దేవ వాళ్ళ పాప జీవితం ని విడిచిపెట్టేసి మీ యొక్క పరిశుద్ధత జీవితంలోకి రావాలా ప్రభా ఉపయోగించండి ఆయన కనీకరం చూపించండి ప్రభ మీరే మహిం పొందండి ప్రభ యేస క్రీస్తు నా మమ్మ ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మెయిన్ పరిశుద్ధ మహోన్నత కృపా కనికిరమగల దేవా ఏసయ నీకు వందనాలు తండ్రి సర్వోన్నత సర్వాధికారి సర్వలోక సృష్టికర్త కృపాసక్తి సంపూర్ణుడా నినా నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రియ పరువులకు తండ్రి నాయన మీ పాదాలకు వందనాల ప్రాభ నాయన ప్రభావం ఎంతగానో ప్రాభ మమ్మల్ని కాచి కాపాడిన ప్రాభ తండ్రి గడిచిన కాలం తండ్రి నైనా మమ్మల్ని కాచి కాపాడే ప్రభా నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ స్వరం వెంటకు మీ ధన్యతను బట్టి మీకు వేలాది వందనాల ప్రాభ మీకే కృతజ్ఞతలు స్తోత్రములు జల్లిస్తున్నాం ప్రభా సమస్త మహిమ జనతా ప్రభావంలో యుగేగములు మీకే కలుగునుగాక ప్రభా ఇదో నా తండ్రి మీ వాక్యం తండ్రి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినారు ప్రభా మీకు వేలా దిబంధనాలు తండ్రి అవును ప్రభా నా తండ్రి ఈ ప్రభావ ఇప్పటి నా తండ్రి తెలియక ప్రాభ ఏ రీతిగా పడితే ఆ రీతిగా మేము జీవించినాం ఏ రీతిగా పడితే ఆ రీతిగా మాట్లాడినాం ప్రభా శపించినాం ప్రభావ కానీ ఇక నుంచి ఆ రీతిగా ఉండడానికి వీల్లేదు ప్రభా నా తండ్రి నా తండ్రి మేము తెలిసి తెలియక ప్రభావ నా తండ్రి ఎన్నోసార్లు శితమైన మాటలు మేము మాట్లాడుంటాం ప్రభావ వాటన్నింటినీ బట్టి ప్రభా మీకు ప్రార్థిస్తున్నాం ప్రభా నా తండ్రి మీరు వాటన్నింటినీ ప్రభావం అయిపోర్చం తండ్రి నా ప్రభావ మా యొక్క మాటల ద్వారా ప్రభా ఏ నా తండ్రి హాని కరగడానికి వీల్లేదు ప్రభా నా తండ్రి ప్రభా మేము తెలియక నా తండ్రి తప్పు చేసినాం ప్రభా నా తండ్రి మీ ముందు ఒప్పుకుంటున్నాం ప్రభా సమస్తంలో నీవే కాబట్టి తండ్రి నా తండ్రి నైనా ఎవరిని పేర్లతో మేము శపించినమో ప్రభావ వాటి అన్నింటినీ మీరు లయపరచండి తండ్రి వారి జీవితాల్లో అవి జరగడానికి వీలలేదు ప్రాభ నైనా మీరు కనికరం చూపించండి ప్రభావ ఇక్కడి నుంచి ప్రభావనైనా మేము ఏ మాట మాట్లాడినా ప్రభావైనా చాలా జాగ్రత్తగా మాట్లాడాలో ప్రాభ నీ వాక్యం విశ్వాసం ఉంచాలో అది తప్పక నెరవేరుతుంది ప్రభా కాబట్టి నా తండ్రి మేంతో జాగ్రత్తగా మాట్లాడాలా నా తండ్రి ఎప్పుడు నా తండ్రి పాజిటివ్ విషయాలే మాట్లాడాలా నెగిటివ్ విషయాలే నెగిటివ్ విషయాలు అసలు మాట్లాడడానికి వీల్లేదు ప్రభా మీరే నాయన జ్ఞానం అనుగ్రహించండి ప్రభావ నా తండ్రి అదే రీతిగా ప్రభావ మేము ఏ రీతిగా ఎవరిని ఆశీర్వదిస్తున్నాం అనేది ఎవరిని అది కూడా మీకు చూపించినారు ప్రభా అది కూడా మేము జ్ఞాపకం చేసుకోవాలా ప్రభావ నా తండ్రి ప్రతి విషయం ముందు నా తండ్రి జీవించాలా అటువంటి కృపను దేండి ప్రభావ వ్యర్థమైన మాటలు నా తండ్రి పోకిరి మాటలు ప్రభావ మేము మాట్లాడకూడదు సమస్తము ఈ మహిమ కొరకే జరుగు జరుగుతూ జరుగు చేయాలని మీ వాక్యం ఉంది ప్రభా కాబట్టి నా తండ్రి మేము మాట్లాడినా కానీ ప్రభా సమస్తం నా తండ్రి నా తండ్రి మీ నామ మహిమార్గమే మేము ఉండాలా మీరు మీరు అటువంటి నైనా మీరు మీరు మాతో మాట్లాడినారు మీకు వందనాలు ప్రభా నా తండ్రి ఇక నుంచి ప్రభా ఈ వాక్యాన్ని మేము ప్రాక్టీస్ చేయాలా ప్రభా నా తండ్రి సమస్త నా తండ్రి మీ యొక్క సమర్థమైన మాట తండ్రి బయటకు వెళ్ళిందంటే ప్రభా జరుగుతుంది ప్రభా ఖచ్చితంగా కాబట్టి నా తండ్రి అటువంటి విశ్వాసం మేము కలిగి ఉండాలా ప్రభా మేము నా తండ్రి గొప్ప కార్యాల్లో ఆ వాక్తో జరిపించాలా ప్రభా నా తండ్రి నాశనానికి మేము మాటలు మాట్లాడడానికి వీలేదు తండ్రి అటువంటి జ్ఞానం మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నా తండ్రి మీరెంతో కనికిరపూర్డో ప్రభా ఎంతగానో గొప్పదేవుడో ప్రాభా నా తండ్రి నన్ను సమస్తం మా చేతిలోనే పెట్టినారు ప్రభా కానీ మేము ఏది కూడా జ్ఞానం గ్రహించుకోలేని స్థితిలో ప్రభావ మా నాశనాన్ని మేమే కొని తెచ్చుకుంటున్నాం ప్రభా నా తండ్రి ఈ వాక్యం విన్న మేము ఆ రీతి ఉండడానికి వీల్లేదు ప్రభావ నా తండ్రి నన్ను మీ వాక్యాన్ని మేము ప్రాక్టీస్ చేయాలా ప్రభా సమస్తం నా తండ్రి మేము నీ మాటల ద్వారా చేయాలా నా తండ్రి మీ చిత్తాను సరే జీవించాలా ప్రభా మీకు ఇష్టమకరమైన జీవితం ప్రభావ వ్యర్థమైన జీవితాన్ని మేము జీవించడానికి వీల్లేదు ప్రభా నా తండ్రి అటువంటి కృపణిమని ప్రార్థిస్తున్నాం ప్రభా అదే రీతి తండ్రి వైరస్ బాధితులను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి సమస్తంను చేసే దివుడు నీవే ప్రభా నా తండ్రి ఎంతో భయంకరమైన పరిస్థితుల నుంచి నా తండ్రి మీరు తగ్గించినారు మీకు వందనాలు ఇస్తా కాబట్టి ప్రభా ఇంకొన్న ప్రభ ఎంతో మంది వైరస్ బాధితులు ఉన్నారు ప్రభా మీరు స్వస్థపరచడం తండ్రి ఏమైనా తండ్రి ప్రభావ ఐసీలో ఉన్న వాళ్ళు ప్రభా మీద ఉన్న మీరు స్వస్థపరచండి ప్రతి ఒక్కరికి నేను యొక్క జీవనం దయచేయండి ప్రభా తండ్రి ఎవరైతే మరణించినారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నా తండ్రి నిరాశ్రైలో ఎంతో మంది రోడ్డును పడి ఉన్నారు ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారి పట్ల మీ యొక్క కార్యక్రమం జరిపించండి తండ్రి మీరు వారి పరికరం చూపించి వారికి కావాల్సిన ప్రతి అవసరతం తీర్చండి ప్రభావ వారి జీవితాల్లో ప్రతి ఒక్కరు వ్యాఖ్యలకు వచ్చే సహాయం దయచేయండి తండ్రి ఎవరైతేనైనా స్వస్థత పొందినారో ప్రభావ ఇంకోను ప్రభావ వైరస్ బాణ పడకుండా ప్రభావ వారు నా తండ్రి అతిశయపడడానికి వీల్లేదు ప్రభావ నా తండ్రి వారికి ఎందు నిమిత్తమే జీవితం అనుగ్రహించబడింది ఎరగాల నా తండ్రి నిర్లక్ష్యపూరితమైన జీవితం ఉండడానికి వీల్లేదు ప్రభా తండ్రి మునుపటి జీవితం జీవించడానికి అస్సలు వీల్లేదు ప్రభా నా తండ్రి ఇది తండ్రి లోకం ఎప్పటికీ శాశ్వతం కాదు ప్రభా మేము పరదేశాలమే ప్రభాహం మేము ఒక పర్పస్ నిమిత్తం వచ్చినాము నేను మీ యొక్క నేర్చుకోవడానికి వచ్చినాము అవన్నీ మేము పాటించాలా నా తండ్రి తిరిగి మీ దగ్గరికి రావాలా ప్రభా కృపను మాకు దయచేయండి జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభావ లోకంలో మాది అనుకున్నది ఏది కూడా ఈ రోజు మాది కాదు ప్రభ కాబట్టి నా తండ్రి వ్యర్థమైన వాటి కోసం నాయన ఈ అల్లుండి వాటి కోసం ప్రభ మేము ప్రయాసపడ్డానికి వీల్లేదు అదే రీతిగా జనులు కూడా ప్రయాసపడడానికి వీల్లేదు ప్రభ అతని వారికి జ్ఞానము అనుగ్రహించండి వారికి ఆత్మీయ తాళు మీ రక్షణ స్వార్థ ప్రతి ఒక్కరికి ప్రకటించబడాలా వాళ్ళకి హృదయాలు ప్రభ విని మారాలా నా తండ్రి ఎవరు తండ్రి అడ్డగిస్తున్న ప్రతి అపవాదిని ప్రభా మీరు నా తండ్రికి గద్దించి దూరం చేసి ప్రభా ప్రతి ఒక్కరి మీ యొక్క సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి నువ్వు దేవుడు దేవుడునైనా మీ మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి నైనా మీ యొక్క కృప మీ యొక్క మీ మీ ఆర్మిక లోబడి జీవించే ప్రతి ఒక్కరిని ప్రభా మీరు కాపాడతారు ప్రభా ఈ లోకంలో వ్యాక్సిన్లే కానీ తెగుళ్లే కానీ ప్రభ నా తండ్రి అవన్నీ మీరు అవన్నీ కూడా ప్రభావ మమ్మల్ని ఏమి చేయలేవు ప్రభ ఎందుకంటే తండ్రి మీ యొక్క చిత్తంలో మేము ఉన్నాము అవన్నీ అనుమతించబడ్డాయి నా ప్రభా వాటిని ఏదిగా తప్పించుకోవాలని జ్ఞానం మీకు చూపిస్తున్నారు ప్రభా నన్న మిమ్మల్ని ఆశ్రయిస్తే అవి ఏమి మమ్మల్ని ఏం చేయలేవు అదే జ్ఞానం అందరికీ ఉండాలా ప్రభా వ్యర్థమైన వాటి కోసం జనులు పాకులాడుతున్నారు ప్రభా వ్యర్థమైన వ్యాక్సిన్ గురించి పాకులాడుతున్నారు ప్రభా నా తండ్రి వైరస్ మ్యూటెంట్ అయ్యి చెందుతనే ఉంది ప్రభా కొ వేరియంట్లు కొత్త కొత్త రకాలను వస్తున్నది ప్రభా అవి వ్యాక్సిన్లు కానీ ఏవి కూడా ఆపలేవు ప్రభా ఇంకొనో బహుభయంకరమైన దినాలు ఉన్నాయి ప్రభా కాబట్టి నా ఇది కాకపోతే ఇంకోటి అని తప్పించుకోలేరు ప్రభా జనాలు ఎప్పుడు తప్పించుకోగలుగుతున్నట్టే మీ యొక్క మార్గంలో ఉన్నవాళ్ళు మాత్రమే తప్పించుకోగలుగుతారు ప్రభా కాబట్టి నా తండ్రి వాటిని వాటి దూర వాటి బాటిని పడకుండా ప్రభా జలకి జ్ఞానం దయచేయండి ప్రభా నా తండ్రి వాటిని ఆశ్రయిస్తున్నారో వారి కనికరం చూపించండి అని మీరే వారిని స్వస్థపరిచిన నా మీ యొక్క రక్షణ మార్గంలోకి నడిపించండి ప్రభా మీ మీద ఆధారపడాలా మీ మార్గంలో నడవాలా ప్రభా మెలుకోగలిగి సహాయం దయచేయండి ఇంకా రాబో దినాలు భయంకరమైన ఉన్నాయి వాటి ప్రభా ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా జీవించకుండా మీరే కనికరం చూపించండి దేవ మీరే ప్రభా వారి నా తండ్రి మీరే వారి కార్యాలు జరిపించండి తండ్రి నాయన అందరూ అప్రమత్తంగా జీవించే కృపణ దయచేయండి ప్రభావ నా తండ్రి ప్రేర్లో పాల్గొన్న నేను గ్రూప్ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభ ప్రతి ఒక్కరికి మీరు తోడండి ప్రభ ప్రతి ఒక్కరిని నేను మీ నామ మహిమార్థమై వాడుకోండి ప్రభావ వారు ప్రతి చోట శాంతి సమాధానం కలిగజేయండి కావాల్సిన ప్రతి అవసరతను తీర్చండి ప్రభావ నా తండ్రి ఈ లోకంలో ప్రాభ వీటి మీద ప్రయాసపడకుండా ప్రభా మీ నామ మహిమ వాళ్ళు ఉండాలా సమస్తమైన కీడను తెగులను ప్రభా సమస్తమైన ఏదైనా కానీ ప్రభ కొట్టిపారేసి ప్రభాన్న తండ్రి మీరు వాళ్ళ బహుబలంగా మీరు వాడుకోండి ప్రభావ అదే రీతిగా తండ్రి చంద్రశేఖర ప్రార్థిస్తున్నాను ప్రభా అన్న ద్వారా మీరు మీ స్వరాన్ని వినిపించినారు ప్రభా మీకు వందనాలు తండ్రి అన్న కుటుంబంలో మీరు గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా మీరు నన్ను శాంతి సమాధానాలు శాంతి సమాధానం దయచేయండి ప్రభా అనే ఎవరైతే వాళ్ళు ప్రభా రక్షణలో లేరు అందరినీ రక్షణలోకి నడిపించండి ప్రభా అందరినీ మీ యొక్క రాకడకే సిద్ధపరచుకోండి తండ్రి గొప్ప సేవ వారి పట్ల జరిగించండి తండ్రి నన్ను మంచి ఆరోగ్యం వారికి దయచేయండి ప్రభు సమస్త విషయం ప్రతి కీడు నుంచి విడుదల చేయండి ప్రభావ తండ్రి వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారిని ప్రతి చోట మీరే సాహికల్గా ఉండండి ప్రభావ చదువు విషయాల్లో కానీ పర్సనల్ విషయాల్లో కానీ మీరే తోడైండి ప్రభావ ఏ అపవాది వారిని మోసగిచ్చకుండా అతని అపవాది మార్గాల్లోకి నడిపించకుండా మీరే ప్రభా జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి మీరే మీరేనైనా ప్రతి విషయము తోడైంది ప్రభావ మీ నామ మహిమార్గమే ప్రతి ఒక్కరిని వాడుకోమని ప్రార్థిస్తున్నాను దేవ ఈయన తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను మీ స్వరం ఇంటకు ఇచ్చిన ధన్యతను ప్రభావ మిమ్మల్ని మొరపెట్టే అవకాశం ఇచ్చినందుకు నా తండ్రి మీకు వేలాది వంద నాలుగు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రము చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నమ్మూని ప్రార్థన సమర్పిస్తున్నా తండ్రి ఇచ్చేయండి అన్న ప్రభు ఏసు కృప కనికరము సమాధానము సహవాసము మనకి మన కుటుంబాలకి ఈ గ్రూప్ ప్రతి ఒక్కరికి వైరస్ బాధితులందరికీ నిరాశ్రలుగున్న ప్రతి ఒక్కరికి సదాకాలంతో ఉండిను గాక ఆ మేన్ ప్రైజ్ లో బ్రదర్ అందరి ప్రైజ్ లాదర్ అందరూ ప్రెసి రాట్ బ్రదర్ ఇప్పుడు నది బ్రదర్ ప్రైజ్ బ్రదర్